ఎస్ అల్లాడు బ్రదర్ మనం ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నేన పరిశుద్ధుడా మైమోన్నతుడ సరశక్తివంతుడా జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభ ఇరాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రవ్వ ఏసు ప్రభా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభ రాణ బిట్టి నడిపించే వాళ్ళకున్న అటంకాలను తొలగించండి చీకట శక్తి నిరసనంలో గద్దించండి ప్రభ ఏసు ప్రభానికి వందనాలు ప్రభ ఈ మీటింగ్ నంతా మీరేతో నడిపించి విజయమాగేషన్ నీకే వందనాలు ప్రభావ ముఖ్యంగా ఏసు క్రిస్తు దేవా ఈ రోజు వాక్యం మీరు మాతో మాట్లాడండి ఈ పాఠం మీరు మై పొందండి నీ సాకి నిలబెట్టండి ప్రభా ఏసు ప్రభానికే వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాతికాని వాక్యం మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి రాకడికే మమ్మల్ని సిద్ధపరచుకోమని నజడని ఏసు క్రిస్తు అడివి తండ్రి ఆ శవాహ ఆఖాకరఖో యేర ఆసమారసమే ఆ రమే రహనా యశ్వా పాపర లేని దుయామ దర్ద నో రోగ నోగో యశుర ఆఖే ఉ తయారమేనా సుగే నీ దుయా బస్ వహ పార్యారాప నో దాగ నాగారే సాగే నీ దుయా పార్య పాప నా దాగ నాగ హారే యర ఆఖే ఉఠాకరే సాగే సా జ పవత్ర తాన్ే చింగ పవత్రతన మొత్తం సాశు రకే ఉ తయారు హేర థ్యాంక్ యూ సోత్ర నాయనా ప్రభా దేవా దేవాయప్ర ఈ రోజు దేవాయస్ మా ప్రభావం సజీలకలో ఉంచిన బట్టి స్తోత్రం మా ప్రభా మీకే వందన స్తోత్రాలు దేవ ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవ కానీ సజీలకలోంచి దేవాయసే నీ అందరూ దేవాయసీ ఉండే భాగ్యం దయచేస్తున్నాను బట్టి స్తోత్రం మా ప్రభా నీ అందరూ జీవించి దేవాయశ్రహ ప్రభావ గుణగానాల్లో దేవ మేము అవలంబించుకుని మేము జీవించి లాన స్థానం చేయండి దేవ మీరెంతో దేవాయసి మా మహా కరుపు మా ప్రభా దేవ ఎంతో తగ్గించుకొని జీవించారు మా ప్రభా లోకంలో దేవాయ ప్రతి ఒక్క అద్భుత కార్యాలు చేశారు మా దేవా మా ప్రభా ఎంతో మందిని రక్షించారు మా ప్రభా ఎంతో చెప్పారు మా ప్రభా ప్రతి ఒక్కరు నీ అటువంటి భాగ్యం మాకు దయచేస్తుందను బట్టి స్తోత్రం మా ప్రభా దేవాక్యం చెప్చండగా దేవ మీరే స్నానం చేయడం మా ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలు తీసివేసి మీరే మా చింత ఉంది మనం నడిపిస్తారని త్వరగా రాబతో నేసి తీసుకుంటే వేరు కూడా సునాథండి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం హలియా ఆల్రెడీ మనం చాలా సార్లు మనం చూసినాము వాక్యాలు సో ఇక్కడ ఏంటంటే మనం సువార్త విషయం అవుట్ టుస్ దాస్పల్ అంటే మనము గాస్పల్ ఎలా సువార్త ఏ విధంగా మనము చెప్పాలి ఎవరికి ఏ విధంగా మనము సువార్త చెప్పాలనేది ఇక్కడ మనకు ఈ విశదీకరించి మనం మాట్లాడుకున్నాము సో యేసు ప్రభు వారు తన జీవితంలో ఆయన సువార్త చేసినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడారు ఎక్కడ ఏమేమి చెప్పాడు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ చూస్తే దుఃఖ స్వార్థ పదో అధ్యాయం ఒక్కట వర్షం నుంచి చూద్దాము మనకు తెలుసు ఇది మనము ఎట్లా శువార్త చెప్పాలి ఏం చేయాలనేది సో ఓవరాల్ మనం మరొకసారి రిమైండ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు మన గ్రూప్ లో ప్రతి ఒక్కరు మాస్టర్లు ప్రతి ఒక్కరు తమ తమ సేవను అవలంబించుకొని నడుస్తున్నారు సో దాని ప్రకారం మనం చూస్తే ప్రతి వీధికి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి మనము చాటమని చెప్పిండు ప్రతి ఒక్కరికి ఈ రోజులలో సువార్త చాటాలంటే మామూలు విషయం కాదు అంటే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి ఆ యొక్క భారం మన మీద ఈరోజు పెట్టిండు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి ఏమైతుంది శిక్ష విధింపబడుతుంది సో ఇక్కడ ఏంటంటే వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థాకింగ్ అనమాట మనం ఏ విధంగా మనకు శువార్త ప్రకటించాలి సర్వలోకంకి వెళ్ళాలి మనం అయితే ఈరోజు మనకు ఆ భారం అనేది మన మీద పెట్టిండు ఎక్కడైతే శువార్త మనం చాటాలనుకుంటున్నామో అక్కడ విత్తనాలు వెయ్యాలి కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది అయ్యారు కోత విస్తారంగా ఉన్నప్పుడు పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి సో ఈ రోజులలో ఏంటంటే కోత విస్తారం ఎలా ఉంటుంది ఎవరైతే మన ఇస్తారో అక్కడికే మనకు ప్రజలు వెళ్తున్నారు సో ఏదైతే వాళ్ళకు బెనిఫిట్ ఉందో వాళ్ళకి ఏది బెనిఫిట్ అయితే అక్కడ వాళ్ళు కుంపుగూడి అక్కడ వెళ్తున్నారు ఇక్కడ అది ఉంది అని ఇక్కడ అది ఉందని వాళ్ళు చాలా మంది చెప్పుకుంటా ప్రజలు అక్కడ వెళ్తున్నారు ఈ రోజులలో చూస్తుంటే పాస్టర్స్ కూడా సో మెనీ పీపుల్ చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారు వాళ్ళు సేవ వదిలేసి వాళ్ళు వాళ్ళ పర్సనల్ విభాగంలో వాళ్ళు ఎక్కువ ధ్యానం తీస్తారు యేసు బాబు పక్కకు పెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలలో వాళ్ళు ఎక్కువ చెప్తారు కోత విస్తారంగా ఉంది కానీ కోసేవారు ఈ రోజు తక్కువయ్యారు కోసేవారు ఎలా కోస్తారు అంటే వాళ్ళు కోయనికి వస్తలేదు వాళ్ళ పంట వాళ్ళు కోసుకుంటారు వేరే వాళ్ళది కోసుకోలేరు ప్రతి ఒక్కరిని పంట కొయ్యమని చెప్పిండు యేసు పంట కొయ్యమని చెప్పినప్పుడు విస్తారంగా ఉన్నది కాని పనివారు కొద్దివారయ్యారు ఇక్కడ చూసుకుంటే మనము ఇంకొక వచనం ఇక్కడ చూసుకుంటే పది మూడో వచనము మీరు వెళ్ళుడి ఇది తోడేళ్ల మధ్యలకు గొరవ పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను తోడేళ్ల మధ్యలకు గొర్రె పోతే ఎలా ఉంటది తోడేళ్ళు గొర్రె తినేస్తాయి ఈ రోజుల మనము మన విధానంలో మనము ఎవరి టైం మాట్లాడినప్పుడు మన విధానం గాని ప్రతి ఒక్కటి మనము ఏ సుప్రభుని పోలి నడుచుకుంటున్నాము ఏ సుప్రభుని పోలి నడుచుకున్నప్పుడు ఆయన విధానంలో మనం ఈ రోజు మాట్లాడాలి ఆయన ఏ విధంగా మాట్లాడి ఎంత పొలైట్ గా మాట్లాడిండు ఎంతో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా ఆయన ఈ రోజు మీతో నాతో మాట్లాడిండు ఆయన గుణగణాలు మనం నేర్చుకోవాలంటే మనం సేవకు వెళ్ళినప్పుడు ప్రతి దాంట్లో మనము తగ్గించుకోవాలి ప్రతి దాంట్లో బాలకు అనుగుణంగా మనము ఈరోజు ఉండాలి వాళ్ళని మన ఏ శిప్రభులో రావాలంటే వాళ్ళకి మన యొక్క యాటిట్యూడ్ అనేది కాని మన యొక్క రైచస్ మనం మాట్లాడే విధానం కానీ మనం చెప్పే విధానం కానీ వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు మన మనల్ని అనుసరిస్తారు ఈ రోజులలో చూస్తుంటే మనం ఎవ్వరు కూడా తగ్గించుకునే గుణమే లేదు తోడేళ్ల మధ్య తోడేళ్ళు తోడేళ్ళు లెక్కనే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు గుర్రెర్వం కప్పుకొని ఈ రోజు ఉన్నారు వాళ్ళ లోపల స్వభావం వేరే ఉంటుంది కానీ పైన మటుకు వాళ్ళు స్మైలింగ్ తో ఉంటారు సో ఈ రోజు ఏందంటే మనం సేవా విధానంలో ఏదైనా మనం ఒకటి లెక్క మనం ఈరోజు జీవించాలి మనం ఒకటి విధానంలో మనం వెళ్ళాలి పైన ఒకటి ఉంచుకొని మనం సేవ చేస్తే అక్కడ మనము ఫలించము అని చెప్తుండు నేను ఇక్కడ నేను ఎలా ఉండాలనో అట్లా నేను ఉన్నా నేను ఇక్కడ ఎవరి వాళ్ళే ఉన్నానో అట్లా నేను ఉన్నాను కొరంతి లో చెప్తున్నాడు కొరంతి నైన్ వర్స్ నైన్త్ చాప్టర్ లో చెప్తున్నాడు సో నేను పరిసెడిగా ఉన్నప్పుడు నేను పరిసెనిగా మారిన సో నువ్వు ఎలా ఉంటే అక్కడ ఏ విధంగా వాళ్ళు ఉంటే ఆ విధంగా మనం ఈరోజు మారాలి తగ్గించుకొని మనము జీవించాలి నువ్వు గుర్రెపిల్ల వయ్యండి తోడేళ్ల వద్దకు వెళ్ళినట్టు మనం ఈరోజు సంఘంలో మనము ఉంటున్నాం గుర్ర పిల్ల వలే తోడేళ్ళ వేరే పోయిందనుకో తోడెలు ఏం చేస్తాయి గుర్రపిల్లను చంపి తినేస్తాయి సో చంపి తినకుండా ఆ తోడెలను కూడా నువ్వు గుర్రెపిల్ల స్వభావం లెక్క అటువంటి పవర్ ఈ రోజు దేవుడికి ఇచ్చింది అటువంటి పవర్ ప్రతి ఒక్క దాంట్లో ఉంది కానీ ఎవరు కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఎవరు కూడా ఈరోజు యూజ్ చేస్తులేరు నిన్ను నన్ను కర్నించిన దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరికి పవర్ ఉంది పవర్ ఉంది కానీ అక్కడ తోడేల్లోనూ నువ్వు బుర్ర పిల్లలుగా నువ్వు ఈరోజు మార్చాలి అటువంటి సేవా విధానం ఎట్లా నువ్వు ప్రీచ్ చేస్తున్నావు వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఈరోజు గాస్పల్ అనేది వాళ్ళకి చెప్తున్నావు సువార్త అనేది వెళ్ళే విధంగా వాళ్ళకి చెప్తున్నావు అటువంటి సేవా విధానం మన దగ్గర ఉంటే ఎవ్రీ టైం వాళ్ళు మనతో మార్వనికి ఉంటారు ఇంకొకటి చూస్తే మతేస్తు వార్త తొమ్మిదో అధ్యాయము థర్టీ సిక్స్ థర్టీ ఇక్కడ చూస్తే ఆయన సమూహంలో చూసి వారు కాపర్లేని గొర్రెల వల్లే ఇసుకి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తమ కోతకు పనివారు పంపమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను ఇక్కడేం చేస్తానంటే ఏసు వారిని సమాజ మందంలో రాజ్య సువార్త ప్రకటించచ్చు ప్రతి విధమైన రోగంలోనూ ప్రతి విధమైన వ్యాధిని స్పష్టపరచు సమస్త పట్టణంలో ఎందునో గ్రామంలో ఎందున సంచారం చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తుంది ఏసు సువార్త విషయమై ప్రతి విధమైన రోగంను ప్రతి విధమైన వ్యాధిని నీకు పవర్ ఉంది నువ్వు ఏసు ప్రభు నువ్వు నువ్వు జీవిస్తున్నావు యు నో ఎవ్రీథింగ్ అబౌట్ లా జీజస్ నీకు ప్రతి ఒక్కటి ఈరోజు తెలుసు అయినా కూడా నువ్వేం చేస్తున్నావు ఈరోజు దేవుణ్ణి అనుకరిస్తలేవు దేవుని అందరు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు కానీ దేవుని అందరు ఎంత మాత్రం కూడా నువ్వు ఈరోజు ఉండలేవు సో ఏదన్నా కష్టం వస్తున్నాయి కానీ నువ్వు ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నావు కష్టం రాకపోతే ఏం చేస్తున్నావు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు సో ఆ కష్టం అనేది దేవుడు ఈరోజు నీకు ఎందుకు తెప్పిస్తుంది ఆ కష్టం అనేది నీకు ఈరోజు దేవుడు ఎందుకు తెప్పిస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నానా విధములైన ఖర్చులో నానా విధమైన వారితో నానా విధమైన సమ అందరితో నువ్వు తప్పు చేస్తున్నావు అనమాట సో ఈ రోజు దేవుడు నిన్ను గర్ధించిన నీకు ఏదో ఒక రోగం నీకు ఈ రోజు పెట్టాను ఆయన గుర్తు చేసుకోవాలంటే ఏం కావాలి మనకి ఆయన గుర్తు చేస్తున్నావు మంచి ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నప్పుడు కడుపు నిండా నువ్వు భోజనం చేసినప్పుడు కడుపు నిండా తాగినప్పుడు అతి విధమైనటువంటి క్రియలు నీలో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి మన ప్రతి ఒక్కటి అణువణువు దేవుణ్ణి మయమపరచాలి దేవుణ్ణి మయమపరిచినప్పుడు అటువంటి ఏ వ్యాధి అయినను నాశనం అయిపోతుంది ఏ వ్యాధి అయినను మనకు తగలదు ఏ రోగం అయినను ఎటువంటి ఎండ దెబ్బనైనాను నీకు తగలదు అని చెప్పిండు కీర్తనలో సో అటువంటి యొక్క దేవుడు అంత గొప్ప దేవుడు మనం ఎందున్నప్పుడు మనం ఎందుకు సన్నగిల్లిపోయి రోగంలో బారద మనం పడుతున్నాం రోగంలో బారలు ఎందుకు పడుతున్నాం మనం అంటే వీ హావ్ టు అంటే మనకి ఏంది తెలివి లేదు తెలివి లేదు ఎప్పుడు ఉన్నది కానీ తెలివి దేవుని అందు నువ్వు ఉపయోగిస్తున్నావు బయటికి మనము ఉపయోగిస్తున్నాం సువార్త చాటుతున్నాం కానీ వారు వింటలేరు ఎందుకు ఇంటలేరు అంటే మనము కోత విస్తారంగా ఉన్నాయి అనేవారు తక్కువైపోయారు ఇప్పుడు ఏం చేస్తుండే ప్రతి విధమైన రోగంను ప్రతి విధమైన వ్యాధిని స్పష్టపరచు సమాజ మందిరంలో బోధించు రాజ్య సువార్త ప్రకటించు ఆయన రాజ్య సువార్త ఈరోజు ప్రకటిస్తుంది యేసు ప్రభు ఆయన రాజ్యం ఇక్కడ ఉండాలి ఆయన రాజ్యం వచ్చిన కాక అట్ట మనం పరలోక మందిని మాట్లాడి ఈ నామం పరిశుభ్రపరచబడము కాక ఆయన రాజ్యము ఇక్కడ రావాలి ఆయన రాజ్యం ఇక్కడ వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన క్లీన్ గా హాట్ గా ఉంటారు ప్రతి ఒక్క విధమైనటువంటి చర్యలు తీసేసి ఆయన అందు ఆనందించుతూ మనము పాటలు పాడుతూ ఆయన అందు స్ఫుతిస్తుతూ ఆయనను నెమరేసుకుంటూ మనము ముందుకు సాగుతాం ఇక్కడ ఏంటంటే ఆయన రాజ్యము ఇక్కడ శువార్త ప్రకటించచ్చు పెద్ద విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణంలో ఎందనూ గ్రామంలో ఎందనూ సంచారము చేశాను ఏం చేస్తుండు సమస్త పట్టణము సమస్త గ్రామాల ఎందను మనకు కూడా ఈరోజు భారం పెట్టిండు ప్రతి వీధికి వెళ్ళి మనము సువార్త ప్రకటించాలి ఆయన ఎన్నో శిష్యులుగా మనం ఈరోజు చేయాలి అటువంటి భారం మనకు కలిగి ఉంది ఆ భారం కలిగి ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాము మన సొంత విషయాలలో మన దాంట్లో మనము నిమగ్నం అయిపోయి ఆయన యొక్క సేవను మనము మర్చిపోతున్నాం మరొకసారి గుర్తు ఆయన సేవ ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఒక్కరిని రక్షింపబడాలి ప్రతి ఒక్కరికి మనము వాళ్ళకు యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరిని బాప్తి తీసుకొని మనము ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరిని ఎవరు చిన్నపిల్లలు కాని పెద్ద పిల్లలు కాని ఎంతో మంది ఈరోజు రక్షించిపోతురు ఆయన తెలుసు ఆయన తెలిసి కూడా ఆయన దగ్గరికి వాళ్ళు వస్తలేరు ఎందుకు వస్తలేరు అంటే ఆయనకు వాళ్ళకు ఏంది లోకంతో సంబంధం ఉంది లోక ఆశలతో సంబంధం ఉంది ఆయనకు ఎదుగుతురు కానీ ఆయన నిర్గన్నత ఈరోజు చేస్తారు చీకట్ లోనే పాపం పరిపక్వమ ఏమవుతుంది మరణంను కంటది వాళ్ళు మరణంకి ఇంకా దగ్గర సో యేసు ప్రభుని తెలుసుకొని కూడా వాళ్ళు ఆయన సేవా జీవితంలో ఇంకా ముందుకు సాగుతలేరు తమ్ స్టార్టింగ్ బోన్ అండ్ బాటప్ నుంచి క్రైస్తవులుగా వాళ్ళు ఉంటారు అయినా కూడా యేసు ప్రభు గురించి తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు బాప్తి తీసుకొని మరొకసారి వాళ్ళు పాపంకు అడిక్ట్ అయిపోతారు పాపంలో అడిక్ట్ అయిపోయి వాళ్ళు మరొకసారి యేసు ప్రభుత్వకు ఎదుర్కొలేరు అప్పుడు అడిక్ట్ అయినప్పుడు యేసు ప్రభు ఏదో ఒక వాళ్ళకు ఏదో ఒక వ్యాధిని కాని ఏదో కానీ ఒకటి ఇస్తుంది ఇచ్చినప్పుడు మరొకసారి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వారు మరొకసారి ఏసు ప్రభు వైపు దారి వైపు తిరుగుతుంది తిరిగినప్పుడు ఏసు ప్రభు ప్రతి ఒక్కరిని క్షమించేవాడు ప్రతి ఒక్కరిని తీసేవాడు ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తుండు ప్రతి ఒక్క రోగంని ఆయన స్వస్థపరచుండు యూ హ్యావ్ ద పవర్ అంటే నీలో పవర్ ఉంది ఏసు ఉన్నాడంటే మీకు ఈరోజు ఎటువంటి వ్యాధిని కాంకర్ చేయొచ్చు ఆయన ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి సొల్యూషన్ ఉంది ఆయన ఏ వ్యాధి అయినా ఈ రోజు నయమవుతుంది నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీలో ఉన్న ఏసు ప్రభు ప్రతి ఒక్క కార్యంలో ఈరోజు సఫలం చేస్తాడు కానీ ఏం చేస్తున్నావు మనము మర్చిపోతున్నాం అంత గొప్ప దేవుడు ఉన్నాడని మనం ఈ రోజు మర్చిపోయి మన యొక్క విచారాలతో ఐకిక విచారాలతో ఐకిక సంబంధాలతో ఐకిక దాంట్లో మనము ముందుకు ఆవుతున్నాం అటువంటివి కాకుండా మనం ఏం చేయాలి ఈ రోజు ఏసు ప్రభు గారు తిరగాల తిరగాలి అని యొక్క గాస్పల్ని ప్రతి ఒక్కరికి ట్రీచింగ్ చేయాలి అనేక గాసిపల్ ప్రతి ఒక్కటి టీచింగ్ చేస్తే అప్పుడు మనము మనము గాని మన దేహం గాని ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా ఉంచుకొని మనము ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే ఇక్కడ చూస్తే ఫిలిప్లోకి రాసిన పత్రిక ఫిలిప్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇక్కడ చాలా మంచిగా చెప్పిన ఆయన సువార్త విషయము చాలా పన్నెండవ వచనం నుంచి చూద్దాము జహర్దర్లారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా సమ్మకూడనని మీరు తెలుసుకున్న గురుచున్నారు అంటే ఇక్కడ ఫిలిప్లకు రాస్తుడు తిమోతి పౌలు కలిపి వాళ్ళ ఫిలిపి పత్రిక రాస్తున్నాను ఫిలిపీ సంఘంలోకి ఇక్కడ రాస్తుండు ఏలజనగా నా బంధకములు క్రీస్ నిమిత్తమే కలిగిన వాడిని సేవలోనికి వారి అందరికి తక్కిన వారికి అందరినీ స్పష్టమయ్యాను మరియు సహోదరులైన వారు ఎక్కువ మంది నా బంధకంల మూలంగా ప్రభునందు స్థిర స్థిర విశ్వాసం గలవారై నిర్భయంగా దేవుని వారి బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నది ఇక్కడ ఏం చేస్తుందంటే అక్కడ సహోదరులకు నాకు సంభవించిన సువార్త అంటే ఆయనకు సంభవించిన సువార్త ఏమైంది అక్కడ దయారసం మీ అందరి చేత నేనెంత ఆకర్షించగలిగినడో దేవుడు నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కాలంలో విభజింపగలరాగటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకు అంతకంతకు అభివృద్ధి పొందవాలని ఇంది వలన దేవుని మహమయం స్తోత్రము కలుగున్నట్లు మీరు ఏసు క్రీస్తు నీతి ఫలంతో నిండిన క్రీస్తు దినములకు నిష్కపటంలో నిర్దోషులుగా కావాలని ప్రార్థించున్నాను ఇక్కడ ఏమంటుండంటే నిర్దోషులుగా నిర్దోషులుగా మనము ఉండాలి ఆయన ప్రార్థిస్తుండే మన సంఘం గురించి అక్కడ ప్రార్థిస్తుండే అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఎటువంటి వాళ్ళు ఎట్లా సేవ చేస్తుండు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే పద్నాలుగు వర్చనంలో మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభుత్వ స్థిర విశ్వాసులు గలవారై హిందృంగా దేవుని వాక్యం బోధించేటప్పుడు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది దేవుని యొక్క వాక్యం బోధించాలంటే ధైర్యం తెచ్చుకొని ఆయన అందు నిలకడగా ఉండాలి ఆయన అందు సాక్షి బిడ్డలుగా ఉంటే అప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో ప్రబలిస్తుంది దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కటి ఫియర్నెస్ అనేది మనలో వెళ్ళిపోవాలి ఆయన యొక్క వాక్యం మనం అవలంబించుకొని ఇతరులకు చాటాలంటే ఆయన యొక్క ధైర్యం కావాలి ఏస్తు క్రీస్తు యొక్క ధైర్యం మనలో ఉంటే ఆ ఎట్లా చెప్పాలి ఏం సంగతి అనేది అక్కడ మనము ఉంటది ఇక్కడ చూస్తే కొందరు ఆసీయ చేతను కలహ చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు ఈ రోజైతే చూస్తే ఏంటంటే ఎక్కడ ఎవరు ఏమి అనేది అక్కడ వారి గురించి వాళ్ళు చెప్తున్నారు పాస్టర్లే కానీ ఎవరైనా కానీ ఎవరైనా పెద్ద ఎవరైనా కాని సంఘర్లే కానీ ఎవరైనా కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమిస్తారు నాకు నాకు ఇంత ఇంత ఉంది నేను ఎక్కడ ప్రీచింగ్ చేయాలంటే నాకు ఇంత డబ్బులు కావాలి ఈ రోజుల అటువంటి విధానము వచ్చేసింది అంటే దేవేర్ క్యాల్కులేటింగ్ అబౌట్ మనీ అంటే దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే వాళ్ళు మనీ లెక్క క్యాల్క్యులేట్ చేస్తారు అక్కడ వచ్చి నేను సువార్త చెప్పాలంటే నాకు ఇన్ని డబ్బులు కావాలి ఇంత ఫ్లైట్ టికెట్ కావాలి నాకు ఇంత రూమ్ కావాలి అట్లా కావాలి లాడ్జింగ్ కావాలి అని ప్రతి ఒక్కరు ఇక్కడ పాస్టర్లు అక్కడ దేవుని సేవని సేవను ఈరోజు అట్లా చేసేసారు పైసలతో కూడిన పని లెక్క చేసారు అక్కడ కానీ ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు కలహ అంటే వాళ్ళు ఏంటంటే అసూయ చేత కొందరు అసూయ చేత చెప్తారు అంటే ఈర్షతోటి కొందరు దేవుణ్ణి ప్రకటిస్తారు ఈర్షతోటి ప్రకటిస్తారా కలహ చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు వారైతే నా బంధుకములు కూడా నాకు సమతోడు చేయాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు శుద్ధమైన మనసుతో కాకుండా కక్షతోటి యేసు క్రీస్తును వీరైతే నేను సువార్త ప్రకటి నేను సువార్థ పక్షంన వాదించటకు నియమిపబడి ఉన్నానని ఎదిగి ప్రేమతో మనము ప్రకటించాలి యేసు ప్రభు వారు ప్రేమతోటి ఈ లోకంలోకి వచ్చి ప్రేమతోటి ప్రతి ఒక్కరికి శువార్థ ప్రకటించండు మనం కూడా ప్రేమ విధానం ప్రతి ఒక్కరికి పంచాలి ప్రేమ యొక్క విధానం మనము పంచాలి కక్షతోటి కానీ కలహ బుద్ధితోటి కానీ ఎవరి మీద ఏదో పెట్టుకొని మనసు విరిగిపోయి ప్రతి ఒక్కటి వారి గురించి మనం చెప్తే అది ఒక అది శువార్థ కాదు సో నువ్వు ఏ విధంగా ప్రేమతోటి చెప్పాలి ఎవరికి చెప్పినా కూడా నువ్వు నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు వేహాఫ్ బిహేవియర్ గాని నీ యాటిట్యూడ్ కానీ ప్రతి ఒక్కరితోటి నువ్వు ప్రేమతోటి నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటారు అప్పుడు శువార్త విషయమై మనం ముందుకు కాగలుగుతాం ప్రతి ఒక్కరిని దేవుని యొక్క శువార్తలో మనము ప్రకటిస్తాం ఆయననే మీ మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధమైన ఈ విధం చేతనే నైను క్రీస్తును ప్రకటింపబడి ఉన్న చున్నాడు నేను సంతోషించున్నాను ఇక ముందు నువ్వు సంతోషించు ఎందుకు సంతోషిస్తుడు మిష సత్యం చేతను అంటే మనుషులు ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే అటువంటి గుణగణాలు మనలో ఉండకూడదు సత్యం చేతనే గానే ఏ విధము చేతనైనాను క్రీస్తును మనము ప్రకటించాలి సత్యం చేతను ప్రేమ చేతను మనం ఈరోజు ఏసు క్రీస్తును మనం ఈరోజు ప్రకటించాలి ప్రకటించినప్పుడు ఏమవుతుంది మనకి ప్రతి ఒక్క దుష్కరం నుంచి ప్రతి ఒక్కరు సువార్త వినేటట్టు ఉంటారనమాట సో మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు నేను మిగిలిన అపేక్షించు నిరీక్షించున్నాను ప్రకారము మీ ప్రార్థన వలన ఏస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలవటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగాను పరిణమించునని నేను ఎరుగుతున్నాను ఏమంటుండే ఇక్కడ మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక అంటే మనం ఎప్పుడైతే మనం సువార్త చెప్తున్నామో క్రీస్తును ప్రకటిస్తున్నామో క్రీస్తును ప్రకటించాలనుకుంటే ఏ విషయంలోనైనా సిగ్గుపడద్దు సిగ్గుపడకుండా మనం ఈరోజు ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి ఇప్పుడు పూర్ణ ధైర్యంతో నువ్వు వలన నా బ్రతుకు మూలంగానైనా సరే నా బ్రతుకు ఎలా ఉన్నానో సరే దేవుని గురించి మనం ఈరోజు ప్రకటించాలి చావు మూలంగానైనా సరే ఎవరైనా కొట్టినను ఎవరైనా తిట్టినను ఎవరిని చంపుతా అన్నను కానీ క్రీస్తు నా శరీరం మంది ఏం చేయాలి ఘనపరచబడాలి క్రీస్తు నా శరీరం మంది ఈరోజు ఘనపరచబడుతుండ నీకు నాకు ఈరోజు క్రీస్తు ఘనపరచబడుతుండ క్రీస్తు దూరం అవుతుండ సో క్రీస్తు ఘనపరచబడాలంటే నువ్వు ఏం చేయాలి చావైనా పర్వాలే నా మట్టుకు చస్తే కూడా ఏసుప్రభుడు నేను వదలనని ఇక్కడ పౌరు భక్తుడు చెప్తుడు ఇంకేం చెప్తుండంటే నేను మిగుల అపేక్షించు నిరీక్షించిన ప్రకారముగా ప్రార్థన వలన ఏసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలవట ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించి నేను ఎరుగుతును నా మట్టుకైతే బ్రటుకుట క్రీస్తే చావైతే లాభము ఏమంటుండో ఏసు ప్రభు కొరకు ఈరోజు మనము సువార్త గురించి చనిపోట కూడా మనం ఈరోజు సిద్ధంగా ఉండాలి అటువంటి అటువంటి నిర్ణయం అక్కడ పౌలు భక్తుడు తీసుకుండు తీసుకొని ముందుకు సాగుతుండు ఎన్నో సంఘాలు కట్టిండు సో మనం కూడా ఈరోజు ఒక్కరిని కూడా మనము రక్షణలోకి తీసుకురాకపోతే మనకు సిగ్గుచ్చేయటు అనేక భక్తులు చెప్పుకోనికి మనకు సిగ్గుచ్చేటు ప్రతి వీధికి వెళ్ళి ప్రతి దగ్గరకు వెళ్ళి ప్రతిని కూడా ప్రతి మనిషిని ఆయన శిష్యులుగా చేయమని మనకు భారంగా ఇచ్చిండు సో ప్రతి దగ్గరికి వెళ్ళి మనము శిష్యులుగా చేస్తున్నామా మన శిష్యులుగా చేస్తున్నాం వాళ్ళ శిష్యులుగా మనము అవుతున్నాం అనమాట మనం ఎక్కడ వెళ్తున్నాం మనకు తోడేళ్ళ మద్దకు గొర్రెలను పంపించినట్టు పంపిస్తుంది మనం ఏం చేస్తున్నాం మనము మనమే తోడలి తోడేలుగా మనము మారుతున్నాం అనమాట సో గొ గొర్రెలుగా చేసుకునే బదులు మనం కూడా తోడేలుగా మారిపోతున్నాము సో ఆయన నీ నిన్ను పరీక్షిస్తుండు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు పరీక్షిస్తుండు నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా జీవించి ముందుకు వెళ్తున్నావు నువ్వు ఏ విధంగా స్వార్త చాటుతున్నావు ఎవ్రీడే లైఫ్ లో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు ఎవ్రీడే లైఫ్ లో ఎక్కడెక్కడ వెళ్తున్నావు ఎవ్రీడే లైఫ్ లో నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఏ గురి దగ్గరికి వెళ్తున్నావు నీ జాబ్ యందు నీ సేవా విషయంలో కానీ నీ యొక్క ప్రతి ఒక్క మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నిన్ను గమనిస్తున్నా యేసుప్రభువు సో గమనించినప్పుడు ప్రతి విజయంలో మనము ఉదయము స్వేచ్ఛగా ఉంచుకొని ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో చెప్పాలి పూర్ణ హృదయంతో మనము ఈశుప్రభుని మనము ఆరాధించాలి మనం చనిపోయినా పర్వాలేదు మనకు తిండి లేకున్నా పర్వాలేదు కానీ ఆయన శరీరం అందు ఆయన ఘనపరచబడాలి నా శరీరం అందు నీ శరీరం అందు ఆయన గనపరచబడాలి ఇట్ అంటే మనకి ఎట్లా గనపరచబడాలంటే ఏం చేయాలి మనము చప్పట్లతోటి వాయుద్యాలతోటి మన గొంతుతోటి మన ప్రార్థనతోటి శుతులతోటి ఆయనను ఆరాధించాలి అప్పుడే కాని ఏసు క్రీస్తు ప్రభు గడపరచబడతాడు మీకు నాకు ఈరోజు అదే టాస్క్ ఇచ్చింది ఏసు ప్రభు ప్రతి వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరికి శువార్త చాటాలి సువార్థ చాటకపోతే మనము ఇంకా ఎక్కడ లేము దేవుడు ఏదో శాపం మనకు ఈరోజు ఇస్తున్నాడు అందువలన మనం ఏం చేస్తున్నాము దేవుని ఆశీర్వదిస్తున్నాం దేవుని ఆశ్రయిస్తున్నాము ఇంకొక వక్షణం చూస్తే ఇక్కడ లుకా శువార్త ఇరవై అధ్యాయం ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించు సువార్త ప్రకటించుతున్నప్పుడు ఈశ్వర ప్రభు వారు ఎక్కడ వెళ్ళా కూడా సువార్త ప్రకటించింది సువార్త ఆయన గురించి ప్రకటించుడు ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించాలని చూసిండు అక్కడ ప్రకటించినప్పుడు ఎంతో మంది శాస్త్ర పరిచయలు ఆయనకు విరుద్ధంగా అక్కడ మాట్లాడారు ఆయన ఏ విధంగా సమాధానం చెప్పింది ఇక్కడ చూడండి ఆయన ఏం చేస్తుంది ఆ ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించు సువార్త ప్రకటించుకున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులు పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి ఏం చేస్తుడు ప్రధాన యాజకులను శాస్త్రులు పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చారు ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చి ఆయన మీదికి వచ్చింది నీవు ఏ అధికారంతో ఈ కార్యము చేయించున్నావో ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చానో మాతో ఆయన అడిగి ఏం చెప్తారు అక్కడ నువ్వు ఏ అధికారంతో అంటే ఏ అథారిటీ ఇక్కడ నువ్వు ఆ సువార్త అనేది ఇక్కడ చెప్పు చిన్నావో నాకు చెప్పుమని ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చినో మాతో చెప్పుమని ఆయన అడిగేది అటువంటి ప్రశ్న అడిగినప్పుడు మనం కూడా ఒకసారి మనం కూడా సువార్త చేసినప్పుడు ఎంతో మంది మినిస్టర్లు ఎంతో మంది వచ్చినప్పుడు మనం కూడా అక్కడ దొరికిపోతాం దొరికిపోయినప్పుడు ఇక్కడ యేసు వారు ఎంత చాకచక్యంగా సమాధానం చెప్పింది చూడండి ఇక్కడ చూస్తే అందుకు నేను మిమ్మల్ని మాట అడుగు అడుగుద్దును నేను ఒక మాట అడుగుతాను అది నాతో చెప్పుడి యహాను యోహాను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినదా మనుషుడి నుండి కలిగినదా అని వారిని అడగదా అని ఏం చేస్తుండడు ఏదైతే వాళ్ళు క్వశ్చన్ అడిగిరో వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకి రివర్స్ గా మళ్ళొకసారి ఇంకో క్వశ్చన్ వేసింది వేసినప్పుడు యోహాన్ ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినది కానీ వారిని అడగగా వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినాడలా అలాగైతే మీరు ఎందుకని నమ్మలేదని మనలను అడుగును ఇక్కడ వాళ్ళు వాళ్ళే మనుషులు ఏమనుకుంటారు మనము వ్యూహాను మనుషుల నుండి కలిగిందా లేకపోతే బాప్తిసం నుండి కలిగిందా అని అడిగినప్పుడు యేసు ప్రభువు వాళ్ళు వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినాడలా అలాగైతే మీరు ఎందుకు అది నమ్మలేదని మనలను అడుగను వాళ్ళు ఆ క్వశ్చన్ కి వాళ్ళు వాళ్ళే ఆన్సర్లు అక్కడ చెప్పుకుంటారు మనుషుల వల్ల కలిగిందని చెప్పినలా పచ్చ ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుతున్నారు ఇక్కడ చూసినా ఆ యొక్క క్వశ్చన్లని యేసు వాళ్ళని చిక్కమక చేస్తుండడ ఆ క్వశ్చన్ తోటి యేసు వారిని వారి జ్ఞానంకి పనిపెట్టిండు అయితే వాళ్ళు అక్కడ చేయలేరు ఇక్కడ చేయలేరు సో అక్కడ ఏదని చెప్పినా కూడా మనుషుల వల్ల కలిగిందంటే వాళ్ళు రాళ్లతోటి ఇదని కొడతారు అదే నువ్వు నమ్మలేదంటే పరలోకం నుండి కలిగినది అంటే వాళ్ళు పరలోకం నుండి అయితే కలిగిందని వాళ్ళు అక్కడ చెప్తున్నారు మనుషుల వల్ల కలిగిందని చెప్పిన ప్రజలందరూ మనల్ని వాలతో కొట్టుదురు అట్లా యొక్క ప్రశ్న తోటి వాళ్ళు ఏ విధంగా వ్యూహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తాము ఆలోచించుకొని అంటే వ్యూహాను ప్రవక్త కదా అందరూ నమ్మిరు అక్కడ నమ్మిరు బాప్తిష్టం తీసుకురు మారు పొందిరు మారు పొంది అక్కడ పరలోకం నుంచి బాత్యసం ఇచ్చిందా లేదంటే మనుషుల వలన బాత్యసం కలిగిందా అని అక్కడ ప్రశ్న వేసినప్పుడు శాస్త్రులు పరిశీలు పెద్దలు అక్కడ విస్మయం అందిరు వాళ్ళు ఏం చెప్పాలో వాళ్లకు అర్థమవుతలేదు అటువంటి క్వశ్చన్స్ మనం మన సేవా జీవితంలో మనం వెళ్ళినప్పుడు ఎంతో మంది మనల్ని అడుగుతారు అడిగినప్పుడు మనం కూడా దేవుని యొక్క జ్ఞానం తోటి మనం ఈరోజు సమాధానం చెప్పాలి దేవుని యొక్క జ్ఞానంతో మనము వాళ్ళని మయమార్చు పడాలి ఇక్కడ ఏం చెప్తుండండి ఇంకా తమలో తమలు ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చారు ఏం చెప్పారు అది పరలోకం నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదని శాస్త్రులు పరిశీలు పెద్దలు చెప్పినప్పుడు అక్కడ అందుకు ఏసు ఏ అధికారం వలన ఈ కార్యం చేయించున్నానో నేను మీతో చెప్పానని వారితో ననను హాలే ఇక్కడ ఏం చెప్తుడు ఏ అధికారం నాకు ఇచ్చిరని నేను చెప్పాను మీకు మీకే తెలివనప్పుడు నేను ఎందుకు చెప్తా మీకు అని అక్కడ సమాధానం చెప్పాను యేసు ప్రభు వారు ఎంత చాకచక్యంగా సమాధానం చెప్పి అక్కడ నుంచి వాళ్ళను వాళ్ళందరినీ సువార్తకు ప్రకటించాడు అనమాట అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మన ఆయన తట్టు తిరిగిరు సో ఇక్కడ ఏంటంటే మనం కూడా ఎన్ని టైమ్ లో ఎక్కడెక్కడనో మనము సువార్త చేస్తుంటాము ఎక్కడెక్కడనో మనం వెళ్తున్నప్పుడు చాలా మంది చాలా మంది ఎందుసే కానీ వేరే వాళ్ళే కానీ మనల్ని ఆటంగా పరిచినప్పుడు వాళ్ళని ప్రేమతోటి మనము సమాధానం చెప్పాలి ప్రేమతోటి మనం సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ కి వాళ్ళే ఆన్సర్ ఇస్తారనమాట వాళ్ళు ఇవ్వలేకపోయారు కాబట్టి యేసు కూడా వాళ్ళకు వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఎవరైనా అక్కడ రూఢీగా సో అటువంటి విధానంలో మనము వెళ్ళినప్పుడు సో ఎటువంటి సువార్త మనము ప్రకటించి ఎటువంటి ఎవరికి మనము సువార్థ మనము ప్రకటించాలి ఇంకొక వచనం చూస్తే ఫస్ట్ కొరెన్సియన్ ఒకటో కొరంతి తొమ్మిదో అధ్యాయము ఫస్ట్ కొరెన్సియన్ నైన్త్ చాప్టర్ ఫోర్టీన్ వర్సెస్ ఇక్కడ చూస్తే అలాగ నా సువార్థ ప్రక ప్రచురించి వారి వలన జీవింప వలన ప్రభు నియమించి నేనైతే వీటిలో దీని నేను మీరు నా ఇడల ఇలాగో జన్మపంప వలనని సంగతిలో వ్రాయనం లేదు ఎవడైనా నా అతిశయము నిదర్ధకం చేయకుంటే నాకు మరణమో మేలు నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణం లేదు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి నాకు అతిశయ కారణము లేదు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఏముంది మోపియున్నది ఈరోజు నీ మీద నా మీద సువార్త ప్రకటించే భారము మోపియున్నది అనేకులను ఆయన దగ్గరికి ఈరోజు తీసుకొద్దాం నీకు నాకు భారం పెట్టింది దేవుడు సువార్థ ప్రకటించాలి ప్రతి ఒక్కరికి సువార్థ ప్రకటించాలి ప్రతి ఒక్కటి నీ మౌత్ ఏంటంటే మాట్లాడాలి యేసు ప్రభు గురించి ఈరోజు మాట్లాడాలి నీ ప్రతి విధానము ప్రతి ఒక్కటి ఆయనను మయమపరచాలి ప్రతి ఎక్కడ వెళ్ళాడో శువార్థ ప్రకటించాలి అనే మన మీద ఈరోజు యేసు ప్రభు పెట్టిండు కానీ ఎటువంటి సువార్థ ప్రకటించాలి ప్రేమైన సువార్థ ప్రకటించాలి యథార్థమైన సత్యంతోనూ సంపూర్ణంతో మనము శువార్థ ప్రకటించాలి సత్యమైన సువార్థ మనం ఈరోజు ప్రకటించాలి ప్రతి ఒక్కటి విధమంగా ఉన్నది ప్రకటన ప్రకటించాలి ఏసు ప్రభు ఏది అది మనము మనము బయట చెప్పాలి అటువంటి బారం మన మీద ఈరోజు ఉన్నది అంటే నేను సువార్త ప్రకటించిన నాకు అతిశయార్థం లేదు సువార్త ప్రకటించవలసి భారం నా మీద ముగబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించబపోయినలా నాకు ఏంది శ్రమ సువార్త ప్రకటించకపోతే ఏమైతుంది నీకు శ్రమ వస్తుంది సుమార్త ప్రకటించాలి నిన్ను నన్ను సృజించిన దేవుని కొరకు మనం ఈ రోజు రెండు మాటలు ప్రతి ఒక్కరికి చెప్పాలి అటువంటి భార్య మన మీద ఉంది కాబట్టి యేసు వారు ప్రతి వీధికి వెళ్లి ప్రతి దగ్గరికి వెళ్లి సువార్త ప్రకటించాలని శిష్యులుగా ఈరోజు చేయమని చెప్పిండు ఎట్లా సువార్త మనము ప్రకటిస్తున్నాము ఎటువంటి విధానంలో మనము సువార్తను ప్రకటిస్తున్నాము ఇది నేను ఇష్టపడి చేసినట్లా నాకు జీతము దొరుకున్నాయి ఏం చేస్తుండ్రు మనం ఇష్టపడి చేస్తే మనకేం చేస్తుంది జీతము దొరకను ఇష్టపడకపోయినాను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడను ఇష్టపడకపోయినాను చేసినను గృహ నిర్వాహకత్వము అట్లయితే నాకు జీతమేమి నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్థ నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగించు వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము ఏం చేస్తుంది ఇక్కడ పౌరు భక్తుడు సువార్త ఉచితంగా కూడా ప్రకటిస్తుంది ఈ రోజులలో చూస్తే సువార్త కొరకు ఎంతోమంది స్పెషల్ స్పీకర్స్ ఉంటారు ఎంతో మంది స్పెషల్ స్పీకర్స్ ఉంటారు సో యేసుప్రభు గురించి అన్ని తెలుసు అన్ని తెలుసు ఈ వాక్యం కూడా తెలుసు కానీ చేస్తారు దే వాంట్ మనీ వాళ్ళు మనీ కావాలి నేను ప్రసంగం చేస్తే వన్ అవర్కి నాకు ఇంత కావాలని వాళ్ళు చెరుతులు పెడుతున్నారు సో ఇది ఏంటంటే ఫ్రీగా ఇచ్చే సువార్తను వాళ్ళు ఈరోజు మనీతో క్యాల్కులేట్ చేస్తారు ఈరోజు నిన్ను నన్ను సృజించిన దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు ఆయన కొరకు మనము మనీ తీసుకొని సువార్త చెప్తామా సో వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు కానకలు వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు ఇంత కానీ మనం డిమాండ్ ఏంది మన డిమాండ్ ఎందుకు అవసరమా మన డిమాండ్ నాకు ఇంత వస్తే ఇంత వన్ అవర్ ఉంటే ఇంత కావాలి నాకు ఫైవ్ అవర్స్ ఉంటే ఇంత కావాలి రెండు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉంటే ఇంత కావాలని మనము ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు డిమాండ్ చేసే గుణాలు మన ఇంట్లో వచ్చినాయి ఆయన కొరకు ఆయనను ఈ రోజు యేసు ప్రభు నీకు ఉచితంగా ఇచ్చింది రక్షణ ఆయన ఏమైనా పైసలు తీసుకొని ఇచ్చిండ రక్షణ ఇవ్వలేదు కదా సో ఉచితంగా ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వనడు కానీ నువ్వేమి మనీతో క్యాల్కులేట్ చేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉచిత రక్షణను నువ్వు మనీతో ఇస్తున్నావు బ్యాప్టిస్టమ్ సర్టిఫికేట్ కావాలంటే పదివేలు కావాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంకా కావాలి సో ఇట్లా ఏంటంటే మనం ప్రతి ఒక్క దాన్ని మనము ఈరోజు మనీ క్యాల్కులేట్ తోటి మనము అమ్ముకుంటున్నాము అటువంటి విధానాలు తీసివేయాలి తీసివేసి సో ఇంతకుముందు ఉండే విధానాలు ఇయర్స్ బ్యాక్ ఉండే విధానాలు మనం సేవకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే వన్ రూపీ టూ రూపీస్ ఇస్తుంది ఆ విధానం అప్పుడు మా డాడీ తోటి మా డాడీ కూడా సేవకుడే వెళ్ళినప్పుడు మేము ప్రాధాన్యం చేస్తే ఇరవై పైసలు ఇరవై పైసలు ఫిఫ్టీ ఎన్పి ఇస్తుండే అది తీసుకొని వస్తుండే సో అటువంటి విధానాలు మాతో ఉంటుండే సో మా డాడీ కూడా పాస్టర్ కాబట్టి నేను ఆ విధానాల్లో నేను తిరిగిన డాడీ తోటి ఎక్కువ నేనే వెళ్తుండే అక్కడ ఇక్కడ ఎక్కడ సంఘం ఉంటే అక్కడ వెళ్ళి ప్రార్థన చేసి వస్తుండే చాలా విధానాలుగా చిన్న ఉన్నప్పుడు బాగా యేసు ప్రభులో తిరిగిన ఇప్పుడు కూడా దేవుల్లో తిరగాలనుకున్నా కానీ ఏంటంటే జాబ్ విషయమై ప్రతి విషయమై నాకు ఇబ్బందులు ఉన్నాయి సో ప్రతి నేను చదువుకొని ఎప్పుడు సేవ దొరికితే మనము వెళ్ళాలని వెళ్ళాలని నేను ఆశపడుతున్నా వాళ్ళని కూడా చూడాలి మా మమ్మీ డాడీని చూడాలి నేను ప్రతి ఒక్క భారం మన పైన ఉంది సో ఈ లోకం విషయం మనము చింతపడుతున్నాం కానీ దేవుని విషయం కూడా మనం ఈరోజు చింతపడి ముందుకు సాగాలి ఆయన యొక్క ఫ్రీ సేవలు ప్రతి డబ్బు రూపకంగా ఈరోజు వాడుకుంటు వాళ్ళ వాళ్ళ భావ కొరకు వాళ్ళు ముందుకు సాగుతురు సాగినప్పుడు అటువంటి విధానంలో దేవుడు ఇక్కడ ఏమంటుందంటే అట్లయితే నాకు జీతమేమి నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త నాకు నా అధికారం పూర్ణంగా వినియోగించపరచుకోకుండా సువార్త ఉచితంగా ప్రకటించే నా జీతము నేను అందరిని విషయంలో స్వాతంత్రుడై విన్నాను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా నన్ను నేను దాసున్గా చేసుకుంటుని ఈరోజు దాసున్గా ఎవరుంటారు దాసున్గా ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడతలేరు దాసునిగా ఉండాలంటే నువ్వు వాళ్ళ విధానంలో వెళ్ళి వాళ్లకు సేవ చేసే విధానంలో నువ్వు ను చెప్పే ప్రతి ఒక్క మాటను వాళ్ళు గైకొని ఆరాధించి అదే ప్రతి ఒక్కటి రైట్నెస్ గా ఉన్నాడు సత్యంలో ఉన్నాడు ఇలా చెప్పింది ప్రతి ఒక్కటి కరెక్ట్ గా ఉందని నీ దారిలో వాళ్ళు వస్తారు ఈరోజు దాసుగా ఉండనికే నువ్వు ఇష్టపడతలేవు ఎప్పుడు ఏం చేస్తున్నావు అధికారం కొరకు నువ్వు ఈరోజు చూస్తున్నావు ఎక్కడ అధికారం దొరుకుతుందా ఎక్కడ అధికారంలో ఉండాలా నేను పై వా నెక్కింది వాని కాదన్నట్టు నువ్వు ఈరోజు పై నీకు ఎవరు దేవుడు నిన్ను మెచ్చేవాడు కాదు నువ్వు దాసునిగా ఈ రోజు నువ్వు ఉండాలి యూదులను సంపాదించుకుంటకు యూదులుగా యూదులకు యూదినిగా ఉంటుంది ధర్మశాస్త్రం లోబడిన వారికి సంపాదించుకోవటం ధర్మశాస్త్రం లోబడిన కాకపోయినాను ధర్మశాస్త్రం లోబడే వాడి వాడే దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడని ఆయన ధర్మశాస్త్రం లేని వారికి సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారిని ధర్మశాస్త్రం లేని వాణి వాళ్ళే ఉంటుని బలహీనులకు సంపాదించుకుండకు బలహీనులుగా బలహీనుడనై ఏ విధమైన చేతను కొందని రక్షింపవాలని అందరినీ అన్ని విధముల వాడనై ఉన్నాను చూసి ఈరోజు పౌలు ఎవరి కొరకు ఎవరు ఎట్లా ఉంటే ఆ రూపంలో ఆయన దాసునిగా సేవ చేసింది బలహీనుల కొరకు బలహీనంగా ఉండడు ధర్మశాస్త్రం లేని వారి ధర్మశాస్త్రం సంపాదించుకుండకు లేని వారి లేని వారి వారి అక్కడ ఉన్నాడు ప్రతి ఒక్క విధంలో అన్ని విధంగా ఆయన ఉన్నాడు దేని కొరకు ఉన్నాడు అంటే ఇక్కడ చూస్తే మనము మరియు నేను శువార్తలో వాళ్ళు పాలివాడేటప్పుడు దాని కొరకు సమస్తము చేస్తున్నారు ఏం చేస్తుండ్రు సువార్త కొరకు ఈరోజు పాలివారగాలి నిన్ను నన్ను సువార్త కొరకు మనము పాలివారాగాలి సువార్త ఏ విధంగా నువ్వు చెప్తున్నావు ఏ విధంగా నువ్వు చేస్తున్నావు ఎవరి కొరకు ఎలా ఉంటున్నావు నువ్వు దాసునిగా ఉన్నావా అధికారిగా ఉన్నావా ఈరోజు నిన్ను నువ్వు నేను పరీక్షించుకున్నాను ఏ విధంగా మనం ఈరోజు లోకంలో జీవిస్తున్నాం ఏ విధంగా ఈ యొక్క అధికారంతో మనము ముందుకు సాగుతున్నాం దాసుని వల్లే ఉండాలి స్వతంత్రుడిగా కానీ వాళ్ళకు ధర్మశాస్త్రం లేని వారి కొరకు ధర్మశాస్త్రం లేని వారి వల్లే ఉన్నాను బలహీనుల కొరకు బలహీనుల వల్లే నేను ఉన్నాను యూదుల కొరకు యూదుల వల్లే నేను ఉన్నాను ప్రత్యొక్క విధమైనటువంటి ద వే ఆఫ్ ఆయన థింకింగ్ చూడండి ఆ పౌల భక్తులు ఎవరికి ఎలా విధంగా ఉండాలో ఆ విధంగా అక్కడ ఉన్నాడు ఈరోజు నీ నువ్వు నేను మనము ఆ విధంగా ఉంటున్నాము మనం మనం పరక్షించుకుందాము ఏ విధంగా మనము జీవిస్తున్నావు ద వే ఆఫ్ రూడ్నెస్ మనంలో ఒక్కొక్కసారి కోపం ఎక్కువ రూడ్నెస్ వస్తుంది మనం మర్యాద ఇయ్యం పెద్దవాళ్ళకి మర్యాద ఇయ్యము ఆ యొక్క జీవితము యేసు జీవితము కాదు యేసు వారు ప్రతి ఒక్కరికి రక్షించిండు ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యంలో చీర్చుకోనికి చూసి కానీ నువ్వేందుకు అట్లా ఉంటున్నావు అటువంటి తీసి మనసులో నుంచి దేవుని యొక్క సువార్త బలంగా వాడబడాలి ముందుకు సాగాలి సువార్థ చెప్తే ఏమవుతుంది మరియు పదే పోరాడు ప్రతి అన్ని విషయాలు మితంగా ఉండేడు వారు క్షేమకు కిరీటం పొందుటకు మనం అయితే ఏం చేయాలి అక్షేమ కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము అక్షేమ కిరీటం కొరకు మనము పరిగెత్తుదాం క్షేమ కిరీటం కాదు మనకి అక్షయమైన కిరీటం మనలో ఈరోజు ఉండాలి ప్రతి ఒక్కరూ ఆయన స్వార్థను చాటటకు మనము ముందుకు సాగదాం ఎవరి వల్ల ఉన్నారో వారి వల్ల మనము ముందుకు అటువంటి బలం మనము పొందుకొని అటువంటి ఆత్మను పొందుకొని మనము ముందుకు సాగాలి ఇంకేమంటున్నా అంటే కాబట్టి నేను గురి చూడని వాణి వల్లే పరిగెత్తు వాడను కాను అంటే నీకు ఒక గోల్ లాంటూ లేదు నీకు లేని వాణి వల్ల నువ్వు ఊరుకోద్దు గ్రౌండ్ లో ఏం చేస్తామంటే మనం రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు ఒకటి ఎండు లైన్ అని ఉంటుంది ఎవరో ఒకరు బహుమతి కోసము ఉరుకుతారు ఇక్కడ ఏం చెప్తుందంటే గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే బ్రష్ అని నా శరీరం నల్లగొట్టి దానిలో లోపరుచుకొని అంటే ఏంటంటే మనము రన్నింగ్ రేస్ కోసం వెళ్తే ఎవరో ఒకరు మనకి ఈరోజు గిఫ్ట్ వస్తుంది అనమాట వస్తుంది వేరే వాళ్ళకి రాదు సో ఇక్కడ ఏంటంటే మనము దేవుని సేవ కొరకు మనము గోల్డ్ పెట్టుకున్నాం గోల్డ్ పెట్టుకొని మనము ముందుకు సాగుతాం సో ఇక్కడ టూ ఈ రోజు మనం గోల్డ్ పెట్టుకొని ఇంతమందిని రక్షించాలని మనము ముందుకు సాగుదాం ఎటువంటి వారైనా ఉండని హిందూస్తే కానీ ఎవరైనా ఉండని సో మనము ఆయన వాళ్ళ ఉండి మనము వారిని మనము సేవలో మనకు ముందుకు సాగాలి సో దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆమెను చిన్న మాట ప్రాణం చేసుకున్నాం స్తోత్రం నాయన ప్రభ విజయ వందనాలు దేవాయశ్రీ మా ప్రభ ఇటువంటి వాక్యం దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం శరీరంలో దేవ మీరు బలపరచబడాలి మా ప్రభా ప్రతి ఒక్క అణువణువు మా ప్రభా ఏ స్నామంలో ఉంగిటకు సాయం చేయండి దేవ ఇప్పుడు నా ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభా వారి విషయంలో ఎంతో దేవాయస్థి మా ప్రభా వాళ్ళ భారంతో కలిగి ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి సువార్త చాటేలాగిన దేవాయసింహప్రభా మేము ఆశయను ప్రతి ఒక్కరికి తీసివేసి దేవాయసింహప్రభా జీతం కొరకు పని కాదు మా పైసల కొరకు మాకు వద్దు మా ప్రభావ ఈ యొక్క సువార్త మేము ఫ్రీగా చాట సాయం చేయండి మా ప్రభా దేవాహ ప్రభా ఎంతో నశించే వారికి నీ పిల్ల దేవా వేదితనంగా ఉంది మా ప్రభా దేవాం ప్రభా వారితో మీరే చోడైందని మా ప్రభావ ప్రతి ఒక్కరు శిక్ష క్రీస్ గడ్డించండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి రక్షణ దాయి మా ప్రభావ నీ తట్టు తిరిగాల మా ప్రభా నీ యొక్క బాపిస్ తీసుకొని కూడా తప్పులు చేస్తుంది మా అటువంటి బిడ్డలను క్షమించాడు మా ప్రభావ నీ చిల్వచ్చ చాటుకోండి మా ప్రభా మరొకసారి చోటునివ్వండి మా ప్రభావ మరొకసారి కనకరం దయా చూపెట్టాడు మా ప్రభావ నీ కన్ను చూపు చూపెట్టాడు మా ప్రభావ మరొకసారి లేవనెత్తాడు రక్తం చేత మరొకసారి కడవాడు మా ప్రతి ఒక్క పాపం నుంచి విముక్తి పొందాలా మా ప్రభావ ఇంతమంది ఉన్నారో ప్రతి ఒక్క దేవాయసీమ ప్రభు నీ తడ్డు నేను రక్షించే సొంత రక్ష కూడా నమ్ముకొని దేవాయస్మ ప్రభావ ఇతరుని కూడా నీ తడ్డు తిరగ బిడ్డలుగా చేయడానికి సహాయం చేస్తానని ప్రభావ రాబోతున్న నేష్ కృష్ణ వేడుకొడుచున్నాను తండ్రి పరిశుధ్ర ప్రేమల దేవాకృపల తండ్రి దేవాయశు ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుద్ధులు స్తోత హలులియ రజ పరిశుద్ర వ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే ప్రభా జీవం గది దేవానికి వందనాలే తండ్రి దేవాయస్రభ మరి వాక్య చుట్ట మీరు మాతో మాట్లాడిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాల వాక్యం విన్నది మేము మర్చిపోకుండా ప్రభా అది మరో దాన్ని మేము దాల్చిపెట్టుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయస ప్రభావ మాకున్న ప్రతి బలహీనతను తీసిపోయిన ప్రభా దేవాయసు ప్రభా మరి నీవి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుండీ మీకే స్తోత్రం నీకేమన్నా తండ్రి దేవాయసు ప్రభా మరి ప్రేరం చేసే ప్రార్థిస్తున్న ప్రభా నీవే ఆత్మకారం జరిగించండి మా ట్రోస్ బాబుని ప్రభావ మీ తాటి ముట్టి స్వస్థపరచండి బాబుకున్న ప్రతి బలహీనతలు మీరు తీసుకోండి ప్రభా తల్లి నుంచి అధికాలం వరకు కూడా ప్రభావ ప్రతి నరలో ప్రతి యొక్క ఎంకలలో ప్రభా మీ యొక్క కుమరించి ఆ బాబుకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంది దేవ ప్రభు వారి కుటుంబం కూడా ప్రభాని యొక్క కృప్రం చేసుకోండి వారి కుటుంబ ప్రభావ అందరికీ శాంతి సంబంధం ఐక్యత ఇచ్చేయమని ప్రారంభిస్తుంది దేవ ఐసప్రభ నీకెళ్ళి బంధనాలు కృతజ్ఞత అవుతున్నదండి దేవ ప్రభా బోన్ ఆరోగ్య కూడా మీకు తాకి ముట్టి స్వస్థపరిచి అక్కడ బ్లడ్ మంచి ఫంక్షన్ అవ్వలేక సహాయపడడం అని వారికి కావాల్సిన అవసరతలు అన్నింటినీ తీర్చండి ప్రభావ డబ్బు సాయం కూడా చేయండి ప్రభావ డాక్టర్స్ కి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ ఎక్కడ కూడా ప్రభా మోసం జరగడానికి వీలైన ప్రభా అక్కడ మీరే ఉండి ఆత్మకరం జరిగించి దేవాయిజు ప్రభ గొప్ప ఆత్మకరం చేరిగించుకుని ప్రార్థిస్తుంటండి నీకే స్తోత్రం నీకే ఉన్నదండి దేవాయజ్జు ప్రభ మా గురుకుల ప్రభ ఇంకెంతమంది ప్రభా రకరకాల విధములైన రోగంచేత ప్రభ ఎంతో మంది బాధపడుతున్న ప్రభావ క్యాన్సర్ నుంచి ప్రభావ దేవస ప్రభా క్యాన్సర్ ఉన్న ప్రతి వారం కూడా మీరు తాకిముట్టి స్వస్థపరచండి ఆ యొక్క క్యాన్సర్ వేసి కృష్ణ క్యాన్సర్ అయిపోను గా కామెంట్ ఇవన్నీ యొక్క ఆత్మకారం దేవాయప్రభ మరి దేవా ప్రభా మరి వెలిసిన ప్రదర్ మిగతాకి ముట్టి స్వస్థపరచండి వారి చిన్న బాబుని కృపలో జ్ఞాపకం చేసుకుంటామా దేవా వారి కుటుంబం శాంతి సంబంధం ఐక్యత దండి వారి అన్ని టెస్ట్ అన్నింటిలో కూడా ప్రభావ నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగా సాయపడమని బాధిస్తుంటాయి దేవాయప్రభ ప్రతి వారిని నీ కొత్త కృపలో జ్ఞాపకం చేసుకుంటామా దేవాయ సుప్రభ అదే రీతిగా ప్రభావస్ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామా రైట్ సైడ్ ఉన్న ప్రభావ స్వీకృష్ణ నామంలో ప్రభ తీసుకుంది ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయం ప్రభావ ప్రతి ఆవలే నీ యొక్క జీవం ని కుమరించండి ప్రభా ఆ బిడ్డకి స్తోత్రం నీకే వెళ్తండి దేవాయసీ ప్రభ ఇంకెంత మంది అవుతున్నారు ప్రభా వారిని అందరినీ యొక్క కురుపలో జ్ఞాపకం చేసుకున్నదండి దేవాయసు ప్రభ ప్రతి వారికి కూడా ప్రభా రకరకాల విధములైన రోగుల మంది బాధపడుతుంది ప్రభా ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి ప్రభా ఆ యొక్క బ్రెయిన్ టూమర్ కూడా మీరు తాకిబుట్టి స్వస్థపరచండి లంగ్స్ పేషెంట్స్ కూడా ఎంతో మంది ఉన్నాయి ప్రభావం వారిని కూడా కృపల జ్ఞాపకం చేసుకుంటాం వారికి కూడా మీ తాత మీద స్వస్థపరచండి ప్రభావ ఇదే వాయప్రభ రకరకాల విధములైన ఎంతో మంది పీడింపబడుతుంది ప్రభావ స్వాతి స్వాతి వాళ్ళ భర్త కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తనకున్న సాయకునే తీసివేయండి భార్య భర్త మధ్య శాంతి సంబంధం ఐక్యత దండి ప్రభావ ఇదే వాయిచు ప్రభావ వాళ్ళ మీద మంత్రతంత్రాలన్నీ కూడా ఇక్కడ స్నామంతా కాలిపోవలసిందే ప్రభావ మీద ఆత్మకరం చెరిగించండి ఆ కుటుంబం రక్షణకి నడిపించుకోని ప్రభావం నీకే స్తౌతం నీకే ఉన్నదండి ఏమైతే ప్రభావం ప్రతి వాళ్ళని కృపలు జ్ఞాపకం చేసుకొని ప్రభావిని రాకరికి ప్రతి బిడని సిద్ధపరచుకోమని ప్రారంభిస్తుంది పరిశుద్ధుడా కృపామయడా సర్వ సత్య సంపూర్ణుడా స్వస్థ పరచు దేవుడ ప్రభాచంద్ర బిడ కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడలోని ప్రతి బలహీనతను కొట్టివేయండి ప్రతి విధమైన చీకటి దురాత్మ శక్తులని ఏసు శక్తి గల నామలో లయపరుస్తున్నాం ప్రతి దురాత్మ బిడ్డని ముట్టడానికి వీల్లేదు ఏసయ మేక యొక్క పరిశుద్ధాత్మ కార్యమ బిడ్డ జీవితం జరిగించండి చిన్న బాబు నా తండ్రి మరి నొప్పి బాధలతోటి ఏసయ నా తండ్రి మీరు నా చూస్తున్న దేవుడు కనుక ప్రభ బిడ్డని ముట్టండి నాయన బిడ్డకు అందరం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి ఆ బిడ్డలో ప్రభ సంపూర్ణమైన స్వస్థత కలగ చేయండి ఏసయా వరకు ముట్టి ప్రభ ప్రతి అవయవం సరిచేయండి నాయన లేదంటే చిన్న చిన్న బిడ్డ ప్రభ మరి లేదంటే ఆ బిడ్డ బాధను మీరు చూస్తున్న దేవుడు ప్రభ మీరే కార్యం జరిగించండి నా దేవత ఆ బిడ్డ ద్వారా ప్రభ మరి గొప్ప సాక్షిగా నిలబెట్టి కుటుంబ కూడా మీరు బిడ్డ ద్వారా వాడుకోనండి నా ఏసే కార్యం జరిగించి వాడవు స్వస్థపరిచే వాడవు ప్రభ నీ ఎదుకొచ్చిన వారిని దేవుడో నైనా ప్రభ నీకు సమీపంగా నేను ఇచ్చిన కుటుంబ మంత్రిని ఆ బిడ్డ జీవితంలో ప్రభ సంపూర్ణ స్వస్థత జరిగించి సంపూర్ణ విడుదల వేసినాములో ప్రకటిస్తున్నాం దేవ కార్యం జరిగించి స్తోత్రం ప్రభా సన్ని పాములకు వేళ స్తోత్రాలు దేవాసం మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా దేవామ మార్లు వస్తుంది ఇక్కడ గురించి ప్రాణిస్తున్న మా ప్రభా సీరియస్ కండిషన్ ఉంది మా ప్రభా లో బ్లడ్ ప్లేట్స్ దేవాటర్ ఇన్ లంగ్స్ దేవా స్విల్లింగ్ బాడీ వస్తుంది మా ప్రభా దేవామ బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ చేయట మీరే సాయం చేయండి మా ప్రభా ఆ చిన్న బాబు దేవాయశ్ర అభంశుభ మెరుగని దేవుడు మా ప్రభ దేవ మహాప్రభ ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా ఏశ్ కృష్ణను గద్దెస్తున్న వరకు మీరు ముట్టి స్పష్టపరచండి మా ప్రభా వాళ్ళ చేసిన ప్రతి ఒక్క పాపంను తీసివెండు మరొకసారి నుంచి శిల్వ చెంత మరుగుపడాల మరొకసారి నూతనమైన జీవితం దయచేయండి మా ప్రభా దేవాయశ్ర చిన్న ఉన్నప్పటి నుంచి దేవానీలో ఎదుటకు సాయం చేయండి మా దేవ మహాప్రభ మరొకసారి కాచి కాపాడండి మహాప్రభ చిన్న బిడ్డ దేవాయస్మ ప్రభా నేందు భయభక్తులు కలిగి దేవామ ప్రభుత్వ జ్ఞానం ఏందో సాయం చేయండి మహప్రభ దేవ మహాప్రభ ముట్టి శ్వాసపరచండి మా ప్రభా మరొకసారి ఇంకొక లైఫ్ దయచేయండి మా ప్రభావ దేవ మహాప్రభ ప్రతి ఒక్క చిన్న గద్దించండు మీరే తోడైనాడు మా ఇంకొక లైఫ్ దయచేయండి మా ప్రభా యసు కృష్ణును గద్దిస్తుంది మా ప్రభా ప్రతి గద్దించండి మా మీరే తోడైనాడు మా ప్రభా ముట్టి శ్వాసపరచండి మా ప్రభా లేవనెత్తాడు మా ప్రభా దేవా ప్రతి ఒక్కరు దేవా మారాల మా ప్రభా నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం దయచేయండి మా దేవ ప్రతి ఒక్కరు దేవాయాలకు స్యం చేయండి దేవ మీ తట తిరిగే బిడ్డగా ఉంటు సాయం చేయండి మా ప్రభావ మీరే ప్రతి ఒక్కటి తీసి వేయండి మా ప్రభా క్యాన్సర్ తో అనారోగ్యంతో బాధతో ఉన్నారు మా ప్రతి ఒక్కరి బిడ్డను దేవ మొట్టి స్వస్థపరచండి మా ప్రభావ దేవ ప్రతి ఒక్కరు దేవాన్ని ఎందు భయపతిగా జీవించి ఉంటా సాయం ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి మా ప్రభా బ్రదర్స్ సిస్టర్స్ దేవాయశ ముట్టి శ్వాసపరచండి మా ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా లేదా మా ప్రభా మీరే తోడ అంటారని త్వరగా రాబోతున్నాం తండ్రి ఆ మేన్ రాదండి మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల వందనాలు ప్రభావ ఏసు కృష్ణ నామంలో దేవ మనసు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా వాళ్ళ కొడుకు విషయంలో ప్రార్థిస్తున్నాము ఏసుకృష్ణ నామల సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందునుగాక ఆ చిన్న బిడ్డకు మీరే తో బలమైన అసంతో మీరు తాకండి నా తండ్రి ఈ క్షణ బిడ్డ విడుదల పొందును కాక స్స్వస్థత పొందునుగాక ప్రొబ్బ నువ్వు జీవం పోసే తండ్రి ప్రభ్వ నీకు అసాధ్యం ఏది లేదు నీ నా తండ్రి అప్పుడే జ్ఞాపకం చేసుకుని రక్షించండి నా తండ్రి ఏసు ప్రభ తల్లిదండ్రులు తెలియక చేసిన పాపముట క్షమించండి దోషముట క్షమించండి ప్రభేసుకృష్ణ నామంలో దేవ వాళ్ళు క్షమాపణ పొందుకుని సంధికి వచ్చిన కాక మీరే కా జరిగించండి ఆ బిడ్డ చిన్న బిడ్డకు స్వస్థత కలుగును కాకని వాకును పంపించి బాగు చేయండి ప్రభా విడుదల కలగ చేయండి యేసు కుటుంబానికి కావాల్సిన శక్తి చేత నింపబడను గాక గొప్ప విజయాన్ని విద్యా ఇచ్చేయండి ఈ రాత్రి కాలం ముందు సంపూర్ణంగా బిడ్డకు విడుదల కలగ చేయండి ప్రభ డాక్టర్ జ్ఞానం నడిపించండి ప్రభా జ్ఞానం చేత నింపబడాలా ప్రభా యేసుకృష్ణ నామంలో మంచి ట్రీట్మెంట్ జరగటమే సహాయం చేయండి సైతనకలకు గర్దించండి విడుదలకు దయచేయండి ప్రభావ ప్రభానికి వందన చిన్న పిల్లను ముట్టండి ఏసుకృష్ణనా పరుల కొద్దు కాబుల దేయండి ప్రభా ఆవిడ నిధిలో పెంచబడను గాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి గొప్ప కారు అద్భుతంగా జరిగించి నేను ఆమెను మేము తెచ్చుకుని నా కుటుంబం అంతా సాక్షిలో పెట్టమని చిన్నపిల్లలకు యేసుకృష్ణనామలో రాకడకే సిద్ధపరచమని ఏసుకృష్ణ అడి వేడుకుంటున్నాం తండ్రి నడిపింపు మనందరికీ బాబుకి సదా తన తల్లిదండ్రులకు సదాకాలం తొడే